పరిషిదురగు తండ్రి కృప మైడాసు ప్రభా నీకెంతో వందాలైనా జీవము గల ఏసయ్యా నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రమైనా ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన ప్రభా తివారాత్ మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మీరు మాకు అనుగ్రహించడం ప్రభా నీకెంతో వందాలు అర్పించుకోవటమైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే చెల్లిసినమైనా మరోసారి ప్రభావ మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీ పాదాల దగ్గరికి వచ్చిన అయినా మీరు మాతో మాట్లాడని ప్రభావ మమ్మల్ని బలపరచనైనా సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినమైనా మీరు అక్కడ ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రభావ నా దేవా మా ఆత్మీయ స్థితిలో మేము ఇంకా ప్రభావ మీ వాక్యంలో మేము బలపడాలా అంచెలంచెలుగా మీ వాక్యంలో మేము జ్ఞానంలో అభివృద్ధి పొందలాగానే సాయపడమని ప్రార్థిష్టమైనా ఓ దేవాసయా నీకెంతో అందాలి ప్రభావ ఆత్మలో మేము ఇంకా సంపూర్ణ స్థితికి ఎదుగులాగనే మీకు రూపదయించండి అయినా గొప్ప దేవ మీకు పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని ఇంకా నూతనంగా మీరు అభిషేకించండి ప్రభావ ఎవరైతే పరిశుధాత్మ అభిషేకం లేదో ప్రభావ పిల్లలందరిపై మీకు ఆత్మను కుమ్మరించమని ప్రార్థిష్టమైన ఈ అంత్య దినాలలో మనుషులందరి మీద మీకు పరిశుధాత్మను కుమ్మరిస్తున్నారు ప్రభావ ఓ దేవ ఏసయ్య అపుస్తుల కార్యంలో వేరవేరింది ప్రవ తిరిగి ప్రవ్వ ఈ చివరి కాలంలో మా కాలంలో ప్రభ బహు విశేషంగా ప్రభ అనేకులు ప్రభావ మీ ఆత్మతో నింపబడాలా ఓ దేవ కృపారాలు పొందుకోవాలా ప్రతి ఒక్కరు ప్రభ నేను ఆరాధించాలా నేను స్థుతించాలా ప్రతి ఒక్కరు ప్రభా భాషలతో నేను స్థుతించి గణపచ్చదాన్ని మీ కృప దండి ఆత్మీయ ప్రపంచంలో మేము అడుగుపెట్టాలా ప్రభా ఎన్నో విషయాలు మీరు మా కొరకు బయలుపరిచినారు ప్రభ మర్మంగా ఉన్న ప్రభావ తండ్రి మేము తెలుసుకోవాలా ఈ లోకంలోకి చోట అమలు పరచుకోవాలా ప్రభావ తండ్రి మిమ్మల్ని ముఖాముఖిగా మేము చూడాలా ప్రవ్వ ఆ స్థితికి మేము ఎదుగులాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి దశలో ప్రవ్వ మీకు విధేయత కలిగి మేము జీవించాలా భయముతోనే వణుకుతో మేము మాలో ఇంకేమన్నా ఆయాస్కరం ఉంటే బలహీనలు ఉంటే మాకు విడుదల ఇచ్చేనైనా ఓ దేవాటిని ఒప్పుకొని విడిచిపెట్టినైనా మీకు కనికిరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా యథార్థ హృదయం కలిగి ప్రవ్వ వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము మమ్మల్ని తయారు చేయడం ప్రాదిష్టమైన దేనియుషులు మేము భయపడకుండా దేని ఇష్యులు చింతించకుండా విశ్వాసం అని మీ వైపు చూస్తూ మా గురి ఎద్దకు మేము పరిగెత్తాలా ప్రవ్వ గొప్ప దేవానికి ఎంతో వందాలిసేయ్య ప్రతి దశలోనైనా నేను మహింపచ్చు లాగైనా మీ కృప మీ కృప వేమడి కృప మాకు అనుగరించండి మీకు నూతనమైన ఆత్మ నడిపిపు మాకు అందరికి పాటల ద్వారా మీరు మహిం పొందరు వాక్యాల ద్వారా మీరు మాట్లాడండి మేము అందరం ప్రభా నా తండ్రి సయ్య నా తండ్రి నీ నామాన్ని మేము పచ్చలాగిన ప్రవ మీ రాజ్యాన్ని మేము కట్టులాగిన మీ కృపదయించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టు ప్రార్థించినానైనా రణ నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ ఆరదినంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి పరిశుద్ధ ఆత్మ మీ ఆత్మతో మమ్మల్ని అందరిని నింపండి ప్రభా నడిపింపు మాకు అందరికి సహాయపడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము నా తండ్రి ఆ ప్రభువాన్న ఎస్సై అన్న ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన్న ఎస్ఐ అన్న ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో నిన్ను నీ విడువాను నీ కై జీవించదను నిన్ను నీ విడువాను నీకై జీవించదను ప్రభువాన్న ఎస్సై అన్న ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన ఎస్సై ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో తల్లివలే ప్రేమించి తండ్రి వలే ఆదరించి తల్లివలే ప్రేమించి తండ్రి వలే ఆదరించి ప్రభువాన్న ఎస్ఐ అన్న ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన్న ఎస్ఐ ప్రాణప్రియుడా ఆవరించునీ ఆత్మతో రక్తంతో కడిగితీవీ రక్షణలో నడిపితివి రక్తంతో కడిగితీవి రక్షణలో నడిపితివి ప్రభువాన ఎస్ఐ అన్న ప్రాణప్రియుడా ఆవరించునీ ఆత్మతో రభువ నా ఎస్ఐ నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో నిచితం చేసదను అది ఏ నాకు ఆహారం నీచితం చేసదను అది ఏ నా హారం ప్రభువాన్న ఎస్ఐ అన్న ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన్న ఎస్ఐ అన్న ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రతకు మరణము నీ నుండి విడదీయవు ్రతుకు మననాము నీ నుండి విడుపదీయవు ప్రభువాన్న ఎస్ఐ అన్న ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన్న ఎస్ఐ అన్న ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో మన ప్రభువును రక్షకుడి అయినటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీ అందరికి నా వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు సర్వశక్తి సర్వాధికారి మీకు ఎంతగా అనుస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నీకు గడిచిన తండ్రి నేను కృప కనికరములతో తండ్రి కాచి కాపాడింత వరకు నేను మమ్మల్ని ఉంచి రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని స్థుతించటకు నీ స్వరం వింటకు నీకు మొర పెట్టుకుంటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంకా నా ప్రభావ ఈ సమయంలో తండ్రినైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీరు మాకు సహాయపడండి తండ్రినైనా ప్రభావ మమ్మల్ని బలపరచండి తండ్రినైనా ప్రభా నీ వాక్యంలో చేయముందు తండ్రి వాక్యమే నీ వైన దేవుడు ప్రభావ అవును తండ్రి నీ వాక్యం బలమైనది ప్రభావ బలమైన కార్యములు చేయగలదు ప్రభా మీ వాక్యం మాలో లేకపోతే మేము బలగినలం తండ్రి కాబట్టి ప్రభావ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రినైనా వాక్యం పట్టిన మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తలంపులు నా ఆలోచనలు కొట్టివేయండి నా ప్రభావ మీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభావ తండ్రినైనా మీరేనైనా సహాయకులుగా ఉండమని మీరే మాట్లాడి మీరే మహిమ నందమని పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు నిర్గం సంఖ్యాకాండము ఇరవై ఐదు కొన్ని వచనాలు మనం ధ్యానించుకుంటాము సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయము ఈ ఇరవై అధ్యాయానికి ముందు ఏం జరిగిందో మనందరికీ కూడా తెలిసే ఉంటుంది తప్పతో ఒకసారి క్లుప్తంగా వివరిస్తాను మనందరికీ తెలుసు ఇస్రాయల్ యొక్క చరిత్ర వాళ్ళకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉండేవాళ్ళు ఇక్కడ ఎంతో కష్టాలు పడుతూ శ్రమలు పడుతూ వేదనలు పడుతూ ఉండేవాళ్ళు అప్పుడు దేవుడు వారి యొక్క మరలు విని వారి ప్రార్థనలు ఆలకించి మోషని పంపించి అక్కడ అనేకమైన అద్భుతాలు సూచక్రియలు జరిగించి ఆ తర్వాత వారిని అవిగుప్తి నుంచి విడిపించుకొని తీసుకొని వస్తాడు అమర్జల్లో ఎర్ర ఇబ్బందులు కలుగుతాయి అటన్నిటిని కూడా ప్రభువు దాటిస్తాడు అనేకమైన ప్రజల మీద దేవుడి విజయాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తాడు ఇస్రాయల్ ప్రజలు కూడా దేవునికి అవిదేవికరమైన పాపాలు చేసి ఎంతోమంది వాళ్ళలో ఎంతోమంది మరణించిన వారుగా కూడా ఉంటారు వారు అలా అరణ్యంలో నడుస్తూ వారు మార్గంలో ప్రయాణమై వెళ్తుంది కనాను ప్రాంతానికి కనాను ప్రాంతానికి వాళ్ళు నడుస్తూనే వెళ్తూ ఉన్నారు నలభై ఏళ్ళుగా నడుచు వెళ్తూనే ఉంటారు మనకు తెలుసు ఆ ప్రయాణంలో వాళ్ళు ఐగుర్ నుంచి బయలుదేరి వెళ్ కనానుకు వెళ్తూ మార్గ వాళ్ళు మోయాబు ప్రాంతానికి వస్తారు ఆ మోయాబ్ ప్రాంతంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు అక్కడ బాలాకు ఉంటాడు అతను ఇస్రాయల్ ని శపించమని బిలామును బిలాం దగ్గరికి వెళ్తాడు బిలాము శపించాలన్నా శపించలేడు ఇవన్నీ కూడా మనకు తెలుసు ఆ బిలాం అయిపోయిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తారంట మోయాబు ప్రాంతంలో ఇక్కడ ఇరవై అధ్యాయము మొదటి వచనం సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచనంలో ఇస్రాయెళ్లు మోయబు ప్రాంతం వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఇక్కడ తెలియజేయబడుతూ ఉంటుంది ఇస్రాయేలీలు షిత్తిములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాంట్రతో వ్యభిచారము చేయసాగిరి ఇక్కడ మనం చూస్తున్నాము ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు కనాను ప్రాంతానికి ప్రయాణమే వెళ్తూ మోయాబుకి వచ్చి అక్కడ ఏం చేస్తూ ఉన్నారంట దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఇస్రాయల్ ప్రజల్లో అనేక మంది వాళ్ళు మోయాబు స్త్రీలతోటి వ్యభిచారం చేస్తూ అన్య స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు కూడా మనకు తెలుసు ఐడియా ఎవరు ఇచ్చారు కూడా మనకు తెలుసు బాలాకి బిలామే ఐడియా ఇస్తాడు ఆ రీతిగా వాళ్ళు ఇస్రాయలీలు వారు వచ్చిన అన్ని మర్చిపోయి అప్పటికి దేవుని ధర్మశాస్త్రం మనకు అనుగ్రహించబడింది పదాజ్ఞలు ఇవ్వబడ్డాయి వ్యభిచారం చేయకూడదు అనేది ఒక వాజ్ఞ ఉంది అయినా కానీ వారు పట్టించుకోకుండా దేవుని ఆజ్ఞను మీరి దేవుడు వాజ్ఞకి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా బహిరంగంగానే మోయబ్రాండ్తో వ్యభిచారము చేయసాగిరి రెండో వచనంలో ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి ఆ తర్వాత ఏమైంది ఎవరితో అయితే వీళ్ళు వ్యభిచారం చేశారో ఆ స్త్రీలంటా వాళ్ళ దేవతలకు బలులు అర్పించడానికి ఇస్రాయేల్ ప్రజలను పిలిచారు పిలిచినప్పుడు వీళ్ళు చేశారు వాళ్ళతో పాటు వెళ్ళారు అక్కడ భోజనం చేశారు అంత మాత్రం అక్కడితో వాళ్ళ దేవతలకి నమస్కరించారు వాళ్ళకు పూజించడం మొదలుపెట్టారు వాళ్ళు చేసిన ఆచారాలు చేయడం మొదలు పెట్టారు వాళ్ళ మోయాబులు ఏ రీతిగా అయితే వాళ్ళు ఆచారాలు అవన్నీ పాటిస్తూ ఉంటారు ఏ రీతిగా అవన్నీ చేస్తూ ఉంటారు విగ్రహ ఆరాధన చేస్తూ ఉంటారు అవి వీళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పటికి దేవుడు ఆజ్ఞ ఉంది అక్కడ నేను తప్ప మీరు మీకు వేరే దేవుడు ఉండకూడదు నేనే యహోవాను భూమి మీద కానీ ఆకాశం మీద నీళ్ళలో కానీ కూడా మీరు మొక్కొద్దు ఏ రూపానికి కూడా మొక్కొద్దు ఆ పాపం కూడా వీళ్ళు చేశారు చేసిన తర్వాత మూడో వచనంలో అట్లు ఇస్రాయలు బయల్ పేయోరులో కలుసుకొని నందున వారి మీద యహోబా కోపం రగులుకొనిను ఇస్రాయలు నిరితిదిగా పాపం చేయడము దేవుడికి నచ్చలేదు దేవుడికి కోపం వచ్చింది కోపం వచ్చి దేవుడు చెప్తున్నాడు అప్పుడు యహోవా మోషేతో ఇట్లనేను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము అప్పుడు యుహోవా కోపాద్ని ఇస్రాయలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమనంటే మోషని పిలిచి అంటున్నాడు నీవు ప్రజల అధిపతులందరినీ తీసుకొని రా తీసుకొని వచ్చి యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయమని చెప్పాడు ప్రభు అప్పుడు యహోవా కోపాద్ని ఇస్రాయల్ మీద నుండి తొలగిపోవునని చెప్పాను ఎందుకంటే బహుభయంకరమైన పాపం చేస్తున్నారు వాళ్ళు దేవుడు లెక్క లేకుండా బహుభయంకరంగా జీవిస్తున్నారు బహుభయంకరంగా అన్ని జనులతో కలిసి అన్ని స్త్రీలతో కలిసి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే దేవుడు ఏమన్నాడు వాళ్ళని ఉరిదీయమన్నాడు ఆ తర్వాత ఐదో వచనంలో కాబట్టి మోషే ఇస్రాయల్ న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాడును కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలనని చెప్పాను ఆయన న్యాయధిపతులందరినీ పిలిపించాడు ఎవడెవడైతే బయల్పేయోరుతో కలుసుకొని తర్వాత వారు వాళ్ళ వశంలో ఉన్న వారందరినీ కూడా చంపమని చెప్పాడు ఎవరైతే వ్యభిచారం చేశారో ఎవరైతే దేవతలకు నమస్కరించారో ఆ బయలు పేరుతో ఎవరైతే కలుసుకున్నారో వాళ్ళందరినీ కూడా చంపమని ఇచ్చాడు ఇక్కడ ఈ తదంగం అంతా జరుగుతూ ఉంటది ఈ విషయము ఈ చంపడము ఈ తెగులు అనేక మంది ఉంటారు అనేకులను చంపుతా ఉంటారు ఇదంతా జరుగుతూ ఉండగానే ఆరో వచనంలో ఒక వ్యక్తి భయంకరమైన దృశ్యం ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటిదంటే ఇదిగో మోసే కనుల ఎదుటను మోసే కనుల ఎదుటగా అంటే మోషే చూస్తూనే ఉన్నాడు మోషే చూస్తూనే ఉన్నాడు ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చు చుండిన ఇస్రాయేలు సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను అంటే దేవుని గుడారం ఉందక్కడ ఎక్కడో మారుమూల ప్రాంతము కాదు ఏదో సందు కాదు ఏదో గొంతు కాదు ఎక్కడ కాదు నడిలోనే ప్రజల మధ్యలోనే మోసే చూస్తుండగానే ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారం దగ్గరే అక్కడ ప్రజలంతా ఏడుస్తూ ఉండగానే ఏడుస్తున్నారు ఎందుకు అందరిని చంపుతున్నారు కాబట్టి ఏడుస్తూ ఉండగానే ఇస్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చను ఇక్కడ చంపడం జరుగుతుంది మోసే ఉన్నాడు ప్రజలు ఉన్నారు సర్వ సమాజం మొత్తం అక్కడే ఉంది ఏడుస్తున్నారు అయినా కానీ ఒక వ్యక్తి అంతా ఇస్రాయల్ ఒక వ్యక్తి ఏం చేశాడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు ఎంత భయంకరంగా తయారయ్యాడో చూడండి అక్కడ వధ జరుగుతుంది అంత మంది జనాలు ఉన్నారు నాయకుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు దేవుని సన్నిధి ఉంది దేవుని మందిరం ఉంది అయినా కానీ లెక్క లేకుండా తీసుకొని వచ్చాడు అంటే ఆ ఇస్రాయల్ యొక్క ఆ వ్యక్తి చూడండి అతని మైండ్ సెట్ ఎలా ఉందంటే దేవుడి మందిరము అన్నా లెక్కలేదు ప్రజలన్నా లెక్కలేదు నాయకుడు లెక్కలేదు ఎవరికి ఏ చుట్టూ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏం జరుగుతున్న చుట్టూ అనేది కూడా పట్టించుకోలేనంత స్థితిలో ఉన్నాడు ఎవరు ఇస్రాయిలుడే అక్కడ వదు జరుగుతుంది ఏది కూడా పట్టించుకో ఏది కూడా లెక్కలేదు లెక్క లేకుండా అందరు అందరూ చూస్తుండగానే తీసుకొని వచ్చాడు తీసుకొని వస్తుంటే ఇక్కడ జరుగుతుంది చూడండి యాజ సంఖ్యాకాండము ఇరవై ఏడు వచనంలో యాజకుడైన అహరోను మన్మడును ఎలియాజరు కుమారుడునైనా ఫీనేహాసు అది చూచి ఈ ఎలియాజరు ఎలియాజర్ కొడుకు అహరోను మనముడైన ఫీనేహాసు అది చూసి ఏం చేశాడంటే సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇస్రాయల్ని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయలిని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచను అప్పుడు ఇస్రాయిల్ నుండి తెగులు నిలిచిపోయను అందరూ చూస్తూనే ఉన్నారు ఈ వ్యక్తి అన్ని స్త్రీని తీసుకొచ్చాడు ఇంట్లోకి వెళ్తున్నాడు మోస చూస్తున్నాడు సర్వ సమాజం చూస్తూనే ఉంది అందరూ చూస్తున్నా కానీ ఎవరు పట్టించుకోలేదు ఎవరు కూడా స్పందించలేదు కానీ ఒక వ్యక్తి స్పందించాడు ఇమీడియట్ గా మిగతా వాళ్ళ తర్వాత కాసేపు ఆగుంటే కొంచెంసేపు ఆగిన తర్వాత స్పందించే వాళ్ళేమో తెలియదు కానీ ఆ జరిగిన సంగతి చూడగానే ఆ వ్యక్తికి సహించలేకపోయాడు ఏంటంటే సమాజం నుండి లేచి ఎవరు అహర్వును మనమడు ఎలి ఎలియాజరు కుమారుడైన ఫినేహస్ చూసి సమాజం నుండి లేచి ఒక ఈట మంచి బలిష్టమైన ఈటె పదునుగా ఉన్న ఈట తీసుకెళ్లి ఆ పడక చోటుకెళ్లి ఒకే ఒక పోటు పొడిచాడు ఎవరిని ఇస్రాయల్ ఎలా పొడిచాడు ఇస్రాయెల్ ఆ ఇస్రాయేలు ఆ వ్యక్తిలో కడుపులో గుండా వెళ్ళి స్త్రీ కడుపులో గుండా బయటకు వచ్చిందని అంత భయంకరంగా పొడిచేశాడు భయంకరంగా పొడవడంతో అంటే ఒకే ఒక్క ఒకే ఒక్కసారి పొడిస్తే ఇద్దరు మనుషులు ఒకే దాకా చచ్చిపోయారు అట్లా పొడిచాడు అంత కసిగా ఉన్నాడు అనమాట అంత అంత బలంగా పొడిచాడు ఎందుకంటే ఆ జరుగుతున్న కూడా చూసి సహించలేకపోతున్నాడు ఎంత నిర్లక్ష్యము ఎంత లెక్కలేని తన తట్టుకోలేక దేవుని మందిర ముందు నాయకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు అయినా ఇంత బరి తెగించారని చెప్పి అతను సహించలేక అప్పుడే స్పాట్ లో లేచి వెళ్ళి వెనకాలనే వెళ్ళి ఒక్క పోటు పొడిస్తే ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారు ఆ తర్వాత ఏమైందంటే అప్పుడు ఇస్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయారు అప్పుడు తెగులు ఆగిపోయింది దేవుడు ఆపేశాడు తర్వాత ఏమంటున్నాడు ఇరవై మంది ఆ తెగుల చేత చనిపోయేది దాదాపు ఇరవై మంది ఎంత ప్రజలు పాపం చేశారో చూడండి చనిపోయినారట అప్పుడు దేవుడు చదవిస్తున్నాడు ఈ పదవచనంలో అప్పుడు యహోవా మోషకు ఇలాగూ ఆజ్ఞనిచ్చను యాజకుడైన హరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనేహాస్ వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన మీద నుండి నా కోపము మల్లించను గనుక నేను ఓర్వలేకయుండి ఇస్రాయలులను నశింప చేయలేదు ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి మనం ఇప్పుడు ధ్యానించి ఏమంటున్నాడంటే మోషన్ బిలిచి లాగా ఆజ్ఞిస్తున్నాడు సెలవిస్తున్నాడు ఏమని యాజకుడైన హరును మనవుడు ఎలియాజ కుమైన ఫీనేహాసు వారి మధ్యలో అంటే ఇస్రాయల్ మధ్యలో నేను ఓర్వలేని దానిని నేను ఏదైతే చూసి తట్టుకోలేను ఏదైతే చూసి ఓర్చుకోలేను ఏదైతే చూసి సహించలేను దానిని అతడు కూడా ఓర్వలేకపోయాడు తర్వాత ఏమన్నా ఇస్రాయల్ వలన ఇస్రాయల్ మీద నుండి నా కోపాన్ని మళ్లించాడు తర్వాత అంటున్నాడు నేను ఓర్వలే ఇస్రాయిల్ని నేను ఓర్వలేకపోయినా ఇంకా చాలా మంది ఉన్నారు తప్పు చేసిన వాళ్ళు ఇరవై నాలుగు వేల మందే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా దేవుడు సహించలేకపోతున్నాడు కానీ ఈ వ్యక్తి చేసిన పని తోటి ఈ వ్యక్తి ఎప్పుడైతే సహించలేక ఓర్చుకోలేక వెళ్ళి పొడి చేశాడో అప్పుడు దేవుడి కోపమంట తన కోపము మళ్లించాడంట నా కనుక నేను ఓర్వలేకుండా ఇస్రాయిలను నశింప చేయలేదు ఇంకా చాలా మంది ఉన్నారు తాను శిక్షించబడాల్సిన వాళ్ళు కానీ దేవుడు ఏం చేశాడు నశింప చేయలేదు ఎందుకు ఈ వ్యక్తి చేసిన కార్యాన్ని బట్టి ఆ తర్వాత అంటున్నాడు కాబట్టి నీవు అతనితో ఏట్లనము ఏమంటున్నాడు అతనితో నేను నా సమాధాన నిబందనను చేయుచున్నాను నా సమాధాన నిబంధన అంటే ఇంతవరకు సమాధానం లేదు ఇప్పుడు దేవుడు సమాధాన నిబంధన చేస్తున్నాడు అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండను ఎలగనగా తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడాయి ఇస్రాయలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అంటే దేవుడు ఆ వెళ్ళి ఫీనహాస్ తోటి ఒప్పందము యా నిబంధన చేసుకుంటున్నాడు ఏమైంది సమాధాన నిబంధన చేసుకుంటున్నాడు అది నిత్య నిబందనగా చేస్తున్నాడు నిత్యమైన యాజిక నిబంధనగా అతడికే కాదు అతను కుటుంబానికి కూడా ఉండేటట్టుగా నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు ఎందుకంటే అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడాయి ఏం చేశాడు ఓర్చుకోలేక వెళ్ళి చంపేశాడు ఆ చంపడం ఏంటిదంట అది దేవుని విషయమందు ఆసక్తి ఇస్రాయల్ నిమిత్తము ప్రాయ్చిత్తము చేశాను చంపబడిన వారి పేరు జిమ్మి అతడు సిమ్యోనీళ్ళలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని సాలు కుమారుడు ఈ షిమ్యోనీలు ఉన్నారు కదా వాళ్ళలో ప్రధాని వారి కుటు సాలు అనే వ్యక్తి యొక్క కుమారుడు ఈ జిమ్మి అనే వ్యక్తి చంపబడిన స్త్రీ కొబ్జి కొజ్బి ఆమె సూర్యుమార్తె అతడి మిద్యా నీళ్ళలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను అటుపక్క అబ్బాయి యొక్క తండ్రి ప్రధానే వాళ్ళకు గోత్రానికి ఇటుపక్క చనిపోయిన స్త్రీ యొక్క తండ్రి కూడా ఒక గోత్రానికి ప్రధాని ఇద్దరు కూడా పెద్దవాళ్ళ కుమార్తెలు కుమార్ కుమారుడే కుమారుడు కుమార్తె అంటే పెద్దవాళ్ళ పిల్లల వాళ్ళు అయినా కానీ వెనకాడకుండా ఎవరైతే నాకేందని చంపేశాడు ఎందుకు ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఇక్కడ ఫీనేహాస్ చేసిన కార్యం ఫీనహాస్ చేసిన పనిని మనం అబ్జర్వ్ చేస్తే దేవుడు అంటున్నాడు నేను ఓర్వలేని దానిని అతను ఓర్వలేకపోయాడు అంటే ఫీనహాస్ లో ఉన్న ప్రధానమైన గుణగణం ఏంటిదంటే దేవుడు ఓర్వలేని దాన్ని తను ఓర్చుకోలేకపోయాడు తర్వాత ఏం చేశాడు ఇస్రాయల్ మీద నుండి నా కోపము మళ్లించడు అలా ఓర్వలేకపోవడం వల్ల దేవుని కోపాన్ని మళ్లించడు అని చెప్పాడు అతను ప్రాముఖ్యమైన గుణగణం ఏం చూస్తున్నామంటే దేవుడు ఓర్వలేని దాన్ని దేవుడు సహించలేని దాన్ని సహించలేని వాడుగా పీనేహాస్ ఉన్నాడు అందుకే దేవుని ద్వారా నిబంధన పొందుకున్నాడు నిత్యమైన యాజిక నిబంధనగా వారి కుటుంబానికి మొత్తానికి తరతరాలకు అది వచ్చేటట్టుగా దేవుడు తన నిబంధన చేసుకున్నాడు చూడండి నిన్ను నన్ను కూడా దేవుడు నిబంధన చేసుకోవాలంటే నిన్ను నన్ను కూడా దేవుడు మన కుటుంబాల్లో మనతో పాటు నిబంధన చేసుకొని మనల్ని దేవుడు హెచ్చించాలన్నా మనల్ని ఆశీర్వదించాలన్నా ఆయన పనికి వాడుకోవాలన్నా ఆయనకి తగినట్లుగా మనం చేయాలన్నా కూడా మనం కలిగి ఉండాల్సిన గుణగణం ఏంటంటే దేవుడు ఓర్వలేని దానిని మనం ఓర్వకూడదు దేవుడు సహించలేని దానిని మనము సహించకూడదు ఆయనకి ఏదైతే అసహ్యమో అదే మనకు కూడా అసహ్యమై ఉండాలి ఆయనకి ఏదైతే హేయమో మనకు కూడా అదే హేయమై ఉండాలి ఆయన ఏదైతే చూసి తట్టుకోలేడో మనం కూడా అదే చూసి తట్టుకోవాలి ఆయన దేనికైతే మనల్ని విరోధియో మనం కూడా దానికే విరోధంగా ఉండాలి ఇక్కడ పీనహాసు ఒక రీతి చెప్పాలంటే దేవుని లాగా అన్నట్టు దేవుడు ఏదైతే తట్టుకోలేకపోయాడో ఆ స్వభావమే కలుగున్నాడు అంటే దేవుని విషయం ప్రతినిమితమైన ఆసక్తి అదే చెప్పాడు కదా పద పదమూడవ వచ్చినంలో దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడై ఇస్త్రాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు దేవుని విషయం ఆసక్తి కలిగిన వాడే అంటే చూడండి దేవుడు అంతమంది భక్తిహీనులు ఉన్నా కానీ అతడు మంచి భక్తి పరుడుగా మనకి కాబట్టి మనం కూడా దేవుడికి ఏదైతే హేయమో మనం కూడా దాన్ని అసహించుకోవాలా మనం కూడా దాన్ని హేయముగా ఎంచుకోవాలా సామెతుల గ్రంథం ఆరోధ్యా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఇక్కడ మనం చూస్తాము యహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టి కళ్ళలాడు నాలుక నిరపరాధులు చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించే దేవునికి అసహ్యమైన కార్యాలు ఉన్నాయి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటి అహంకార దృష్టి అహంకారంతో చూడడం గర్వంతో చూడడం చిన్న చూపు చూడడం తక్కువ చూపు చూడడం వీడు నాకంటే చిన్నవాడు వీడు నాకంటే తక్కువ వాడు వీడికి వీడికి నేను వీడెంత వీడి బతుకెంత అని చూస్తుంటారు కదా వాళ్ళు ఎంతటి వాడైనా కానీ ఎవడైనా కానీ అహంకార దృష్టితో తగ్గింపు దృష్టితో తక్కువగా చూసేవా ఆ దృష్టి దేవుడికి అసహ్యం అంట కలల్లాడు నాలుక నిరపరాధులు చంపు చేతులు కలల్లాడు నాలుక నిలకడగా ఉండదు అది ఏది మాట్లాడుతూ ఉంటది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటది నిరపరాధులు చంపు చేతులు అంటే ఏ తప్పు చేయని వాళ్ళ మీద నేరాలు మోపడం అన్నట్టు చంపడం అంటే నిజంగా చంపడం కూడా కాదు దేశప్రభు చెప్పిండు వాల హృదయం వాళ్ళ పట్ల మన హృదయంలో ద్వేషం పెట్టుకున్నా కూడా నరహత్యతో సమాన సమానం అని చెప్పి ప్రభు చెప్పాడు నరహత్య చేసినట్లే చెప్పాడు అంటే అనవసరంగా ఒక వ్యక్తిని మన హృదయంలో నిందించడము దూషించటము ఏ కారణము లేకుండా ఏ తప్పు లేకుండా అది దేవుడికి అసహ్యము అని చెప్పి చెప్తున్నాడు నిరపరాధులు చంపు చేతులు అంటే అదే ఒక వ్యక్తి ఏ కారణం లేకుండా చిన్న చూడడము తక్కువగా చూడడము అతని పట్ల ద్వేషం కలిగి ఉండడము అది దేవునికి అసహ్యం ఆ తర్వాత చెప్తున్నాడు దుర్యాలోచనలు చేదయము ఎప్పుడు తప్పుడు ఆలోచనలే చేస్తూ ఉంటుంది ఎప్పుడు మంచి ఆలోచనలు చేయదన్నట్టు హృదయం ఎప్పుడు ఏదో కీడు చేయాలా అదే కీడు చేయటకు త్వరపడి పరుగెత్తు పాదమ్ములు ఆ లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ములలో జగడమ్ములో పుట్టించేవాడిని ఇవందరూ కూడా దేవునికి అసహ్యులు అని ఆ తర్వాత సామెతుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇరవై ఒకటవ అధ్యాయం భక్తిహీనులు అర్పించే బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు భక్తిహీనులు అర్పించే బలులు అంట దేవునికి హేయమని చెప్తున్నాడు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు ఇంతకు ముందు కదా గుణగణాలు కొన్ని అవన్నీ కూడా భక్తిహీనుల్లోనే ఉంటాయి వారు బలు అర్పిస్తే దేవుడికే అసయమంట తర్వాత చెప్తున్నాడు దురాలోచనతో అర్పించినీడలా అవి మరీ హేయములు అని చెప్పి చెప్తున్నాడు నువ్వు దురాలోచనలతో దేవుని దగ్గరికి వస్తే అవి మరీ హేయములు అని చెప్తున్నాడు ఆ తర్వాత సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యయం వచనంలో ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము దేవుని వాక్యం ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం వినబడకుండా వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము అంటే దేవుని వాక్యం వినడానికి ఆసక్తి ఉండదు దేవుని వాక్యం వినడానికి వినలేం వినబడకుండా చెవిని తొలగించుకుంటారంట చెవులే లేకుండా చేసుకుంటారంట ఎందుకు దేవుడు మాట్లాడతాడు దేవుడు గద్దిస్తాడు దేవుడు హెచ్చరిస్తాడు దేవుడు మన లోపాలు చూపిస్తాడు అని చెప్పి అసలు చెవులేకపోతే బాగుంటుంది కదా అని చెవులే తొలగించుకునే రకాలు అన్నట్టు అంటే దాని అర్థం ఏంటంటే వినరు మన లోపాలు చూపిస్తారు మన తప్పులు ఎత్తి చూపిస్తారు మనల్ని హెచ్చరిస్తారు మనల్ని గద్దిస్తారు దేవుని వాక్యం చెప్తారు అని చెవులు వినకుండా వినకుండా ఉండేవారి ప్రార్థన అంట దేవునికి హేయము అని చెప్పి చెప్తున్నాడు ఇవన్నీ దేవునికి హేయమైన కార్యాలు ఇవేవి కూడా మన జీవితంలో ఉండకూడదు మనం కూడా వీటిని అసహించుకోవాలి మనలో భక్తిహీనత ఉండకూడదు మనలో దురాలోచనలు ఉండకూడదు మనలో అబద్ధాలు ఉండకూడదు మన అహంకార దృష్టి ఉండకూడదు దురాలోచనలో ఉండకూడదు కీడు చేయడం మన తలంపులు ఎప్పుడూ ఉండకూడదు అదే రీతిగా ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకోకూడదు దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం విని అంగీకరించాలి దానికి తగినట్లుగా ఉండాలి ఇది నాకు వ్యతిరేకంగా ఉందను ఏదో నాకు నన్ను టార్గెట్ చేసి చెప్తున్నారను మనము విన తొలగించుకోకూడదు అని చెప్తున్నాడు తా టార్గెట్ చేసి చెప్తే ఎవరికైనా ఏమొస్తుంది చెప్పండి వాక్యం చెప్తే టార్గెట్ చేసి చెప్పాల్సినంత అవసరం ఏముంది మనకు అవసరం లేదు కదా ఎందుకు చెప్తాం మారాలి మార్పు చెందాలి విధాన బలహీనతలు ఎందుకు ఎత్తు చూపిస్తాం ఎందుకు దేవునికి వ్యతిరేకమైనవి చూపిస్తూ ఉంటాం మారాలి మారకపోతే ఏమవుతుంది నిత్య నాశనానికి పోవాల్సి వస్తుంది అందుకే ప్రేమించి ఇది మంచిది కాదు ఇది మంచి విధానం కాదు అని చెప్తాం ఎందుకు చెప్తాం ప్రేమతోనే చెప్తాం ఉట్టిగా ఏం చెప్పాం కదా మనకేమొస్తుంది వాళ్ళని నిందిస్తే మనకేమొస్తుంది వాళ్ళని గద్దిస్తే ఏమి రాదు ఎందుకు అయినా గాని చెప్తాము అంటే ప్రేమను బట్టి కాబట్టి అదే చెప్తున్నాడు ఎవరైనా చెప్పారు అంటే ప్రేమతోనే చెప్తారు ప్రేమ లేని వాడు ఇప్పుడు అటు వాక్యం ఉంది అదే సామెతల గ్రంథంలో ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచనంలో నాలుగుతో నాలుగుతో ఇచ్చుకమ్మలాడు వానికంటే నరులను గద్దించు ఇది కాదండి సామెతలు ఇరవై ఏడు ఇరవై ఏడో అధ్యాయం ఐదు ఆరు వచనాలలో లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించట మేలు భక్తుడు చెప్తున్నాడు లోపల ప్రేమించడం కంటే లోపలంతా ప్రేమ కలిగి ఉండడం కంటే బహిరముగా బహిరంగముగా వారిని గద్దించట మేలు ఎందుకు లోపల లోపలే ప్రేమిస్తే తెలియదు ప్రేమ బహిరంగంగా గద్దిస్తే అతనికి మేలు కలుగుతుంది మేలు కలుగుతుంది చెప్తున్నాడు తర్వాత మేలు మేలును కోరి స్నేహితుడు యము చేయును మేలును కోరే స్నేహితుడు ప్రేమించే స్నేహితుడు ఏం చేస్తారంట గాయాలు చేస్తాడంట పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అదే సామితుల గ్రంథం ఇరవై ఏడు ఐదు ఆరు వచనంలో ఉన్నాయి మాటలు ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించటం మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును గాయాలు చేస్తాడంట మేలును కోరి పగవాడు లెక్క లేనని ముద్దులు మనలో లోపాలు ఎత్తి చూపించేవాడు మనకు శత్రువు కాదు మన మేలు కోరేవాడు మనలో బలహీనతలు ఎత్తి చూపించేవాడు మనకు శత్రువు కాదు మనల్ని ప్రేమించేవాడు మన మేలు కోరేవాడు కాబట్టి ఏది వచ్చినా సొంత జ్ఞానం ఎవరికీ లేదు సొంత ఆలోచనలు ఎవరికీ లేవు సొంత తలంపులు ఎవరికీ లేవు అంత జ్ఞానం కలిగిన వారు ఎవరం కూడా లేని లేదు ఏపాటి వారు వారు పాపులం ఎవరం పర్ఫెక్ట్ అందరం పాపులని లోకంలో చిక్కబడిన వాళ్ళు లోకంలో తప్పిపోయిన వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగిన వాళ్ళు అటువంటి వారిని ప్రభు మనల్ని పిలుచుకున్నాడు ఆయన తెలియజేస్తున్నాడు ఆ తెలియజేసినవే వచ్చి చెప్తున్నాం అంతేగాని సొంతగా ఆలోచించి క్రియేటివ్ చేసి అంత క్రియేటివిటీ ఎవరికి లేదు దేవుని వాక్యాలే చెప్తా కాబట్టి లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించటం మేలు అని చెప్పిండు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని చెప్పాడు కాబట్టి వాక్యం ఏముందంటే ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునే వాని ప్రార్థన హేయము అది దేవునికి ఇష్టం లేదు కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదు అది దేవునికి హేయం కాబట్టి ఆ రీతిగా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు ఎందుకు దేవుడు ఫినేహస్తో నిబంధన చేసుకున్నాడంటే దేవుడు ఏదైతే ఓర్వ లేకపోయాడో దేవుడు ఏదైతే అసహించుకున్నాడో అతను కూడా అసహించుకున్నాడు అని ఈ వాక్యాలను కాబట్టి మనం కూడా ఈ రీతిగానే ఉండాలని చెప్తున్నాడు ఆ తర్వాత చూడండి జకర్య గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో జకర్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదహారు ప వచనాలలో మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగు సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమములలో తీర్పు తీర్చవలను తన పొరుగు మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు ఇవన్నీ నాకు అసహ్యములు ఇదే యహోగా వాక్కు అని దేవుడు చెప్తున్నాడు మీరు చేయవలసిన కార్యములు ఏంటివి అంటే ప్రతివాడు తన పొరుగువాణితో సత్యమే మాట్లాడండి సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను నేను సత్యమే మాట్లాడండి ఆ తర్వాత సత్యమైన సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయాన్ని బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చండి అని చెప్పి చెప్తున్నాడు ఆ తర్వాత పొరుగు వాని మీద ఎవడు కూడా దుర్యాలోచన చేయొద్దు వీరివరి మీద కూడా దేశము పెట్టుకోవద్దు అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు అబద్ధ ప్రమాణాలు మనం చేయొద్దు అలా ఇష్టపడొద్దు ఆ తర్వాత ఇవన్నీ నాకు అసహ్యములు అని చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ దేవునికి హేయమైన కార్యాలు ఆ తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు ఏంటిదంటే సామితుల గ్రంథము పదకొండో అధ్యాయం మొదటి వచనంలో దొంగ త్రాసు హేయము సరి గుండు ఆయనకు ఇష్టం దొంగ ఆయనకు హేయం అంటే మోసం అన్నట్టు మోసం చేయొద్దు అని చెప్తున్నారు సరిగ్గా ఉండండి న్యాయంగా ఉండండి అని ప్రభు కోరుకుంటున్నాడు కీర్తన గ్రంథం ఐదోద్యం ఐదో వచనంలో డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు డాంబికులు అంటే ఏమీ లేకపోయినా గొప్పలు చెప్పుకునేవారు అన్నట్టు ఏమీ లేకపోయినా నాకు అన్ని ఉన్నాయని చెప్పుకునేవారు అన్నట్టు డాంబికులు అంటారు వీళ్ళ వీళ్ళు యహోవాస అనేది నిలవలేరు పాపముచ్చే వారంతా కూడా దేవునికి అసహ్యులు కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా కోరుకోవడం లేదు ఇవన్నీ ఆయనకి హేయమైన చదివేవన్నీ ఆయనకి ఇష్టం లేనివి కాబట్టి ఇవి కూడా మనలో ఉండొద్దు అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అదే లుకాస్ వార్త పదహార అధ్యాయం పదిహేను వచనంలో లుకాస్ వార్త పదహార అధ్యాయం పదిహేను వచనంలో ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతి మంతులను వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము మీరు మనుషులలో మనుష్యుల ఎదుట నీతి మంతులని ఎవరు శాస్త్రులు పరిచయలు ఆ సర్దుకయలు వీళ్ళంతా చేస్తారు చేసే కార్యాలన్నీ అందరూ కనిపించే రీతిగా చేస్తా ఉంటారు ఎందుకు మనుషుల ఎదుట నీతి మంతులు అన్ని కనపడేటట్టుగా చేస్తూ ఉంటారు నీతి కార్యాలు కావచ్చు ఏదైనా ఏ ఏదైనా చేసే ప్రతి పని ఇక మేము చేస్తున్నాం మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికే చేస్తారన్న చెప్తున్నాడు మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం మనుషుల దృష్టికి నేను ఘనంగా ఉండాలి మనుషుల దృష్టికి నేను గొప్పవడిగా ఉండాలి మనుషులు నన్ను ఘనపరచాలి అని మనం ఏదైతే చేస్తామో అది దేవుడు పనైనా కానీ అది ఘనముగా ఎంచబడినది దేవునికి అసహ్యం దేవుని దృష్టికి అసహ్యము అని చెప్పి చెప్తున్నాడు మనుషులు మనం ఘనంగా ఎంచొద్దు మన ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి ప్రభు ఇతన్ని వాడుకుంటున్నాడు అనాలి కానీ ఇతడు గొప్పవాడని చెప్పకూడదు ఇతను వాడుకుంటున్న ప్రభువు గొప్పవాడని కాబట్టి దేవుని దృష్టికి అసహ్యం ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన కార్యాలు కాబట్టి వేవి కూడా మన జీవితంలో ఉండకూడదు ఇటువంటి వాటిని వేటిని కూడా మనం ఓర్చుకోకూడదు ఇటువంటి వాటిని వేటి కూడా మనం అస్తయించుకోవాలి అన్నిటిని మనం అస్తయించుకోవాలి అప్పుడే దేవుడు మనతో నిబంధన చేసుకుంటాడు అప్పుడే దేవుడు మనతో ఉంటాడు ప్రభుజీ అక్కడ చెప్పిన మాట ఏంటిదంటే వారి మధ్యను సంఖ్యకాండం ఇరవై అధ్య పదకొండవ వచనంలో వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన మీద నుండి నా కోపము మళ్లించను తినహాసులున్న మొట్టమొదటి గుణం ఏంటిదంటే తా దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేకపోయాడు ఓర్వలేక ఊరకనే కూర్చోలేదు ఆయన గమ్ముగా కూర్చోలేదు సైలెంట్ గూర్చోలేదు వేల మంది జనాలు ఉన్నారు వేల మంది జనా జనాభా ప్రత్యక్షపు గుడారెదుట ఇస్రా సర్వ సమాజం ఉంది అక్కడ మోసే ఉన్నాడు అహోర్వనున్నాడు వల్ల మోసే ఉన్నాడు వాళ్ళంతా ఉన్నారు అక్కడ అక్కడ ఉన్నా అనిపిస్తుంది వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయలుల మీద నుండి నా కోపము మళ్లించను అతడు ఓర్వలు లేకుండా గమ్ముగా ఉండలేదు వెళ్ళి ఏం చేశాడు యాక్షన్ లో చేసి చూపించాడు ఏంటిది ఇటీవాడు బ్రతకూడదు ఇట్టివాడు ఈ సమాజంలో ఉండకూడదు దేవుని బిడ్డలన్నా దేవుడన్నా నాయకుడన్నా లెక్క లేని ఉండకూడదు అని చెప్పి వెళ్ళి పొడిచాడు పొడిచి ఏం చేశాడంట ఆయన ఇస్రాయలుల మీద నుండి నా కోపం మళ్లించాడు అతన్ని పొడిస్తే దేవుడు ఎందుకు తన కోపాన్ని మళ్లించుకున్నాడు ఇది ఆశ్చర్యం కదా అతడు వెళ్ళి ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ పాపం చేసిన వాళ్ళు అక్కడ చంపబడింది ఇరవై మంది ఇంకా ఇరవై మంది ఇంకా చాలా మంది పాపం చేసిన వాళ్ళు ఉన్నారు అయినా కానీ దేవుడు ఎందుకు తన కోపాన్ని మళ్లించుకున్నాడు ఒక ఇద్దరిని చంపడంతో అది కూడా ఫినేహాస్ ఇద్దరిని వెళ్ళి పొడవడంతో ఎందుకు దేవుడు తన కోపాన్ని మళ్లించుకున్నాడు ఎందుకు దేవుడు తన ప్రాయ్చిత్తం చేశాడు అతడు దేవుని విష తన దేవుని విషయం ఆసక్తి కలిగిన వాడి ఇస్రాయలుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే చూడండి గద్దించేవాడు హెచ్చరించేవాడు ఒక్కడైనా ఉన్నాడు అని దేవునికి ఒక సంతోషం అతడు ఊరటనే కూర్చోలేదు అరే చేయకూడదు కదా వాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు వాడు తప్పు చేస్తున్నాడు దేవుడు చంపుతాడు దేవుడు వాడిని వాడుని వాడిని దేవుడు గర్దిస్తాడు దేవుడు చంపుతాడని ఇట్లా గమ్ముగు ఉండలేదు వెళ్ళి పోయి యాక్షన్ చేసి చూపించాడు అన్నట్టు అంటే ఎందుకు చెప్తున్నాడంటే ఎందుకు నా కోపాన్ని మళ్లించడం దేవుడు అక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడంటే అతడు చేసిన పని ఏంటంటే హెచ్చరించడం అతడు చేసిన పని ఏంటంటే యాక్షన్ లో చేసి చూపించడం పర్వాలేదులే ఊరుకుండేవాడు ఒక్కడు కూడా లేడు తప్పు చేస్తే సహించలేకుండా వెళ్ళి చెప్పేవాడు ఒక్కడైనా ఉన్నాడు అని దేవుడికి ఒక నమ్మకం దేవుడికి ఒక సంతోషం అనమాట చూడండి ఒక ఒక మాటలో ఒక ఒక ఉదాహరణ మీరు చెప్తే బాగా అర్థమవుతుంది ఒక అన్యాయపు కార్యం జరుగుతూ ఉంది అనుకోండి ఒక అన్యాయపు కార్యం జరుగుతూ ఉంది ఎవరు మాట్లాడడం లేదు ఎవరు చూడడం ఎవరు కూడా పట్టించుకో పట్టించుకుంటున్నారు చూస్తున్నారు అంతా లోపల లోపలే గొనుగుతూ సనుగుతూ ఉన్నారు కానీ ఒక్కడు కూడా తెగించి ఇది అన్యాయం అని చెప్పలేకపోయారు అనుకోండి ఏమవుతుంది చెప్పండి అన్యాయం జరుగుతుంది చుట్టూ చాలా మంది చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు మాట్లాడడం లేదు అందరూ చూస్తూనే ఉన్నారు గమ్ముగానే ఉన్నారు మరి అది అన్యాయాన్ని ఆపేది ఎవరు ఆ ఆ అన్యాయాన్ని తప్పు అని చెప్పేది ఎవరు వాళ్ళకి తెలియజేసేది ఎవరు ఎవరు చెప్పాలి అందరూ సైలెంట్ అయిపోతే ఎవరు చెప్పాలి ఇంకా ఆ దేవుడే చెప్పాలి అప్పుడు దేవుడు చెప్తే బహు కఠినంగా ఉంటది దేవుడు దేవుడు కనుక తన యాక్షన్ వస్తే చాలా కఠినంగా ఉంటది దేవుడు అనుకుంటే వీళ్ళందరూ వేస్టే వీళ్ళందరూ గమ్ము చూస్తూ ఉన్నారు ఒక్కరంటే ఒక్కరు కూడా ధైర్యం చేసి చెప్పలేకపోతున్నారు అని చెప్పి దేవుడే రంగంలోకి దిగుతాడు అన్నట్టు ఇక్కడ అదే ఇక్కడ ఏం చేశాడు తను వినేహాసు లేచి చూస్తూ చూస్తూ సహించలేక వీళ్ళందరి ముందు పోటీ చేశాడు సహించలేకపోయాడు దేవుని కోపాన్ని మళ్ళీ అరే చాలు ఒక్కడైనా ఉన్నాడు వెళ్ళి గద్దించడానికి ఒక్కడైనా ఉన్నాడు వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఒక్కడైనా ఉన్నాడు సరి చేయడానికి అని దేవునికి నమ్మకం వచ్చింది కాబట్టి దేవుడు తన కోపాన్ని మళ్లించుకున్నాడు అదే చెప్పకుండా గమ్ముగుంటే ఇంకా ఎంతో మంది ప్రాణాలు పోయేటివి దేవుని కోపాన్ని మళ్లించాడు అనేక దేవుడు దేవుడు ఏమన్నాడంటే ఇంకా ఓర్వలేకుండి ఇస్రాయిల్లను నశింప చేయలేదు దేవుడు తాను నా కోపం మళ్లించను కనుక నేను ఓర్వలేక ఉండియో ఇస్రాయల్లను నశింప చేయలేదు ఆయన ఓర్చుకోలేక ప్రజలను బట్టి కైనా కానీ తాను నశింప చేయలేదు ఎందుకంటే గద్దించేవాడు ఒక్కడైనా ఉన్నాడు హెచ్చరించేవాడు ఒక్కడైనా ఉన్నాడు బుద్ధి చెప్పేవాడు ఒక్కడైనా ఉన్నాడు వీడు చెప్తాడులే వీడు సరి చేస్తాడు విడిపోయి ప్రకటిస్తాడు విడిపోయి చెప్తాడని దేవునికి నమ్మకం అందుకే దేవుడు తన కోపాన్ని మళ్లించుకున్నాడు అందుకే దేవుడు నశింప చేయాల కాబట్టి మనలో ఉండాల్సిన గుణగణం ఏంటిదంటే ఒక ఒక విషయం జరుగుతున్నప్పుడు ప్రభు ఏ రీతిగా అయితే స్పందిస్తాడో ఆ రీతిగా మనం స్పందించాలి ఉదాహరణకి ఒక దిక్కులేని వాడు ఎంతో పేదరికంతో ఉంటే ప్రభు ఏం చేస్తాడు సహాయం చేస్తాడు వెళ్ళి మనం అదే చేయాల అదే మన ప్రభు దగ్గర అదే చూస్తాం అనారోగ్యంతో వచ్చిన వాళ్ళని ఆయన స్వస్థపరిచి పంపించాడు దెయ్యాలతో వచ్చిన వాళ్ళని దెయ్యాలను వెళ్ళగొట్టి పంపించాడు అహంకారంతో గర్వంతో వచ్చిన పరిశైల్ని శాస్త్రుల్ని పదే పదే అయినా తిడుతూనే వచ్చాడు దుష్ట సంతానమా సర్ప సంతానమా ఎంతో తిడతనే వచ్చాడు ప్రభు మీరు గుడ్డి వారు గుడ్డి మీరు మనుషులు గుడ్డి వాళ్ళు మీరు గుడ్డి చూపు త్రోవ చూపించే అని చెప్పి వాళ్ళు తిడతనే వచ్చాడు శిష్యులు తెలిసి తెలియక రీతిగా ఉంటే వాళ్ళకి అనేకమైన విషయాలు చెప్పాడు వాళ్ళు గ్రహించలేకపోయినా వాళ్ళని గద్దించి మళ్ళీ చెప్పాడు ఎవరి దగ్గర ఏ రీతిగా ఉండాలో ప్రభు ఆ రీతిగానే ఉన్నాడు ఆయన ఒక దేవాలయం దగ్గర ఆయన దేవాలయం దగ్గరికి వెళ్ళి నా తండ్రి దేవ నా తండ్రి ఇంటిని మీరు దొంగలు గుహ మార్చారని కోప్పడి మొత్తం బలలన్నీ విసిరి కొట్టాడు కొరడా తీసుకున్నాడు ప్రభు అక్కడ అంటే చూడండి సందర్భాన్ని బట్టి ప్రభు ఆయన మారుతూ ఉంటాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ప్రేమే చూపించలేదు ఆయన ఎప్పుడు సాఫ్ట్ గానే ఉండలేదు మనం చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం వేసు ప్రభుని మనుషులకు తగ్గట్టుగా సందర్భానుసారంగా ఆయన ఉన్నాడు దానికి రుజువు ఆ దేవాలయం దగ్గర మనం చూస్తాం బలల్ని పడద్రోశాడు కొరడా తీసుకున్నాడు ప్రభు తో తోలాడు అందరినీ అక్కడి అంటే చూడండి అక్కడ జరుగుతుంది అన్యాయం దేవుని సన్నిధిలో ఉండాల్సింది న్యాయము దేవుని సన్నిధిలో ఉండాల్సింది ప్రేమ దేవుని సన్నిధిలో దేవుని మాటలు ఉండాల దేవుని సంబంధించినవన్నీ జరగాల అక్కడ అన్యాయం అక్రమంగా మోసాలు జరుగుతుంటాయి వ్యాపారం జరుగుతుంటే దొంగలు దొంగ దిల్చుకొచ్చినవన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటే దొంగల గుహాన్ని ఎందుకు అంటాం అంటే ఇల్లు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో దొంగతనం చేసినవన్నీ తీసుకొచ్చి గుహల్లో దాచుకుంటా ఉంటారు గుహల్లో ఎక్కడెక్కడో దాచుకుంటూ ఉంటారు అంటే వీరు కూడా బయటకెళ్లి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి సంపాదించుకొచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటూ ఉన్నారు అక్రమాలు మోసాలు చేస్తూ చేస్తా ఉన్నారు అందుకే యేసు అక్కడ కోపడి మొత్తాన్ని పడద్రోసడానికి కొరడా తీసుకున్నాడు సహించలేకపోయాడు అదే బాగులేని తను ప్రేమించిన ఒక లాజుడు చనిపోయి సమాధిలో పెట్టబెడితే దుఃఖపడ్డాడు ప్రభు అక్కడ దుఃఖపడ్డాడు ఇక్కడ కొడ తీసుకున్నాడు ఎక్కడ ఏ రీతి ఉండాలో అక్కడే ఉన్నాడు ప్రభు ఎలా స్పంది మనం కూడా మనం కూడా ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రభు ఎలా ఉభు ఈ పరిస్థితుల్లో ప్రభు ఉంటే ఎలా స్పందిస్తాడు ఎలా స్పందిస్తాడో మనకి తెలుసుకుంటే అప్పుడు మనం ప్రభులాగా స్పందించగలం ఒక అన్యాయం జరుగుతుంది ఒక అక్రమం జరుగుతుంది తప్పు జరుగుతుంది చూడండి ప్రభు ఆ స్థానంలో ఉంటే పోతే పోయిందిలే దేవుడే చూసుకుంటాడులే దేవుడే దేవుడే వాళ్ళ పని చూసుకుంటాడే వాళ్ళని దేవుడే చూసుకుంటాడే అని ప్రభు అట్ వదిలేశాడు దేవాలయం దగ్గర అట్లనే వదిలేశాడు సార్ పరిచయాన్ని శాస్త్రుల్ని బుద్ధి చెప్పలేదా వాళ్ళకి తోలలేదా వాళ్ళని దేవుడే చూసుకుంటాడలే దేవుడే చూసుకుంటాడని వదిలేశాడా అన్యాయం జరుగుతుంటే దేవుడే చూసుకుంటాడని వదిలేశాడా వదిలేదాని ఆయన స్వభావం వదిలేసే స్వభావం కాదు తప్పు జరిగితే తప్పు అని ఖండించడం దేశ ప్రభు గుణగణం అని చెప్పాడు చేశాడు అదే మనం చేయాలి దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు కాదు మనం చెప్పాలని చెప్పకపోతే అక్కడ ఘోరాలు జరిగిపోతాయి చాలా మంది ఓ మాట అంటారు ఏంటంటే వాళ్ళ వాళ్ళ గురించి మనకెందుకు వాళ్ళు వాళ్ళ దేవుని విధానంలో తాపిపోతే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే మనకెందుకు దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు అంటే దేవుడు చూసుకుంటే అది కథ వేరేలాగుంటది అదే కదా ప్రభు చెప్తాడు మతేసు వార్త ఐదో అధ్యాయంలో నీవు బలర్పించేటప్పుడు నీతో నీ సహోదరుతో విరోధం ఏమైనా ఉన్నదంటే నీ బలిని అక్కడ వదిలిపెట్టి పోయి సమాధాన పడమన్నాడు ఒకవేళ నువ్వు సమాధాన పడకపోతే ఏమవుతుందంట వచ్చి వాటి తీర్పు తీరిస్తే చెరసాలలో వేయాల్సి వచ్చిందని చెప్పిండు అంటే దాని అర్థం ఏంది సమాధానం కలిగి లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది ఆయన చెరసాలలో వేస్తాడు పోయి ఆయన ఎందుకు అంగీకరిస్తాడు అన్యాయాన్ని న్యాయంగా న్యాయంగా చేయడు కదా తీర్పు తీరుస్తాడు చెరసాలలో పడేస్తాడు తీసుకెళ్లి అంటే ప్రభు దగ్గర ప్రభు దగ్గర దాకా వెళ్ళనివ్వకూడదు మనం ప్రభు రంగంలో దిగుతుంది అది చద పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మనమే చెప్పాలా మనమే వెళ్ళి సరిచేయాలా ఇది వాక్యానికి విరుద్ధం ఒక అన్యాయం జరుగుతుంటే ప్రభు చూస్తా ఉండడు ఒక వాక్య విరుద్ధమైన విధానాలు జరుగుతుంటే చూస్తూ ఉండడు చెప్తాడు ప్రభు ఆది నుంచి ప్రకటన కదా మరి మనం చూస్తూనే ఉన్నాం సంఘంలో తప్పులు ఉన్నాయి మరి హెచ్చరించలేదా ప్రభు ఏడు ఏడు పత్రికలు రాసిచ్చాడు ప్రభు ఎందుకు ఏడు సంఘాలకి రాశాడు ఏమని రాశాడు వీళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి ఇది తప్పిపోయినారు నువ్వ ను నువ్వు బతుకుతున్నావని చెప్పుకుంటున్నావు కానీ నువ్వు మృతుడవే అని చెప్పి ప్రభు చెప్పాడు అంటే ఎందుకు ఇక్కడ సరి చేసుకోవాలి మనం పైకి వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండదు తీర్పే అక్కడ వెళ్ళిన తర్వాత మనం సరి చేసుకునే దానికి ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బాగు చేసుకునేదానికి ఏమి ఉండదు ఏదున్నా ఇక్కడే సరి చేసుకొని పోవాలి ప్రభు దగ్గరికి ఏవైనా ఇక్కడ చూసుకొని సమాధానంగా పోవాలా ప్రభు దగ్గరికి ప్రభుయే చూసుకుంటాడు ప్రభుయే చూసుకుంటాడు అంటే ప్రభు చూసుకుంటే మారిపోతాయి మనకి మనకి తీవ్రత లేదన్నట్టు ఇక్కడ ఏం చేశాడు ఆయన ఎవరో ఒకరు చూసుకుంటాడు ఫినేహాస్ ఎవరో ఒకరు చూసుకుంటాడులే ఎవరో ఒకరు చేసుకుంటారులే మోస ఉన్నాడు కదా వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఉన్నారు కదా లెక్క చేయలేదు ఇతడు ఇతడు షిమ్యోనియుల్లో ప్రధాని కుమారుడు మరి ఇతను చంపితే వాళ్ళు ప్రధాన వాళ్ళ గోత్రం అంతా నా తిరగబడతారేమో అని చెప్పి లెక్క చేయలేదు ఎవడైతే నాకేంటి ఎవరైతే నాకేంటి నా ప్రభుకి ఇష్టం లేని కార్యం జరుగుతుంది నా ప్రభుకు అసహ్యమైన కార్యం జరుగుతుంది నా ప్రభుకి వ్యతిరేకమైన కార్యం జరుగుతుంది దేవుని మంది దేవుని దగ్గర దేవుని మందిరం మీదుట దేవుని బిడ్డల్లో దేవుని బిడ్డల మధ్యలో సహించలేకపోయిండు చంపేసిండు పోయి కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఆ రీతిగా ఉండాలా మనం వెళ్ళి చంపమనే కాదు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన విధానాలు జరుగుతుంటే మనం చెప్పాలా అప్పుడు దేవుడు తన కోపాన్ని మళ్లించుకుంటాడు ఆయనకు సంతోషం ఏమని అట్లీస్ట్ ఒక్కడైనా ఉన్నాడు సరి చేసేవాడు అట్లీస్ట్ ఒక్కడైనా ఉన్నాడు చెప్పేవాడు అట్లీస్ట్ ఒకడైనా బుద్ధి బుద్ధి చెప్పేవాడు ఉన్నాడు అని ప్రభు అనుకుంటాడు ఎవరు చెప్పపోతే ఏం చేస్తాడు ప్రభు అట్లే ఉంటాయి కాబట్టి మనం ఆ రీతికి ఉండకూడదు అదే పౌలు తిమోతికి పదే పదే చెప్తా ఉంటాడు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచనంలో పౌలు చెప్తున్నాడు తిమతి క్లాస్లో మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనంలో ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దంపు షార్ట్ కూడా పోయి చెప్పమని ఏం చెప్పాడైనా ఇతరులు కూడా భయపడాలి ఇతరులు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళంతా కూడా భయపడాలి వాళ్ళని చూసి ఫాలో అవుతున్న వాళ్ళంతా వాళ్ళను చూసి నేర్చుకుంటున్న వాళ్ళంతా వాళ్ళ విధానాలు పాటిస్తున్న వాళ్ళంతా ఏమవ్వాలి భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దంపు పాపమంటే విభిచారం చేయటమే అనుకోకండి పాపం అంటే నరహత్య ధరట్టు పోయి చంపడం అనుకోవడం కాదు ఆజ్ఞ అతిక్రమమే పాపం అది ఏదైనా కావచ్చు దేవుని వాక్యము ఆజ్ఞ అంటే దేవుని వాక్యం దేవునికి వాక్యానికి వ్యతిరేకమైంది ఏదైనా కానీ అది పాపమే కాబట్టి పాపము చేయువాన్ని అందరి ఎదుట గద్దింపుము అందరి ముందు గద్దించు అప్పుడు ఇది పాపం ఇది తప్పు అని అందరూ తెలుసుకుంటారు అంతేగాని చూస్తూ ఉండు దేవుడు తీర్పు తీరుస్తాళ్లే దేవుడు చూసుకుంటాళ్లే దేవుడు మార్చుకుంటాళ్లే అని చెప్పి నీ కంట ఎవరైనా పాపం చేస్తూ అందరూ భయపడేదిగా గద్దించమని చెప్పిన్నాయి తర్వాత తీర్తుకు రాస్తూ కూడా తీర్తు కూడా అదే చెప్తారాయన మొదట అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనంలో ఈ సాక్ష్యము నిజమే ఏమని ఈ సాక్ష్యం నిజమే ఈ హేతువు వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోనుటువ మనుషుల కట్టడలను లక్ష్య విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుమని చెప్పాడు ఎవరు వీళ్ళు కల్పనా కథల వైపు తిరిగిపోయేవాళ్ళు సత్యం నుండి తొలగిపోయేవాళ్ళు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టేవాళ్ళు నువ్వేం చేయాలంట వీటేటిని చేయకుండా కల్పనా కథలు ఆచరించకుండా సత్యం నుండి మనుషుల కట్టడలను లక్ష్య వాటిని పట్టించుకోకుండా విశ్వాస విషయంలో స్వస్థులగునట్లు విశ్వాస విషయంలో కరెక్ట్గా ఉండాలా కాబట్టి వారిని కఠినముగా గద్దింపు అని చెప్పాడు కల్పనా కథలు ఎప్పుడు పోతాయి సత్యం నుంచి ఎందుకు తొలగిపోతారు మనుషుల కట్టడలు ఎందుకు వస్తాయి లక్ష్యం ఎందుకు పెడతారంటే దేవుని వాక్యాన్ని పాటించరు కాబట్టి దేవుని వాక్యానుసరంగా ఏది చేయరు కాబట్టి ఏదో భక్తి అంటే భక్తి ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు దురాశలు ఆలోచించి చేస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటి విషయంలో వాళ్ళు ఏవి కూడా పట్టించుకోకుండా విశ్వాస విషయంలో స్వస్థులదునట్లు స్వస్థ బుద్ధి కలిగినట్లు ఏం చేయాలంట కఠినముగా గద్దింపము అని తీతుకు కూడా చెప్తున్నాడు ఈమోతికి చెప్పాడు తీతుకు చెప్పాడు కాబట్టి పౌలు తన సేవా జీవితంలో నేర్పిస్తున్నాడు ఆయన ఏరితి గుండాలు తన శిష్యులకు చెప్తున్నాడు ఏమని నీ దృష్టికి ఏదన్నా వస్తే నువ్వు మౌనంగా ఉండొద్దు నువ్వు మౌనంగా ఉన్నావు అనంటే నువ్వు పాపాన్ని ప్రోత్సహించిన గద్దించాలి నీ దృష్టికి వచ్చింది ఏదైనా గద్దించాలి అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి మనం కూడా ఆ రీతికి ఉండాల చూసి మౌనంగా పోకూడదు ఇది మనకు ఎందుకులే అనుకోకూడదు దేవుడే చూసుకుంటాడే అనుకోకూడదు మనకు కంటబడితే మనం చెప్పాల అదే ప్రభు ఈ యొక్క ఈ యొక్క అధ్యాయం నుంచి మనకు చెప్తున్నాడు సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయము పదకొండవ దాని ద్వారా ఏం చేస్తుంటే ఈ దేవుని కోపాన్ని మళ్లించాడు ఎందుకు దేవుడి కోపం మళ్లింది అంటే ఎందుకు దేవుడు అనేక ఇంకా నాశనం చేయలేదంటే ఒక్కడైనా ఉన్నాడు కదా గద్దించేవాడు ఒక్కడైనా ఉన్నాడు కదా సహించలేనివాడు ఒక్కడైనా ఉన్నాడు కదా చూస్తూ మౌనంగా ఉండకుండా ఉండేవాడు ఒక్కడైనా ఉన్నాడు కదా అని దేవుడు తన కోపాన్ని మళ్లించుకున్నాడు తెగులు నిలిచిపోయిన అనేక మంది బ్రతికారు అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు చావుకు సిద్ధంగా వాళ్ళంతా కూడా బతికిపోయారు ఎందుకు ఈ ఒక్క నీతి మంతుడిని బట్టి ఈ ఒక్క వ్యక్తి చేసిన పనిని బట్టి అతడు ఊర్చుకోలేకపోయాడు దానికి తగినట్లుగానే చేశాడు దేవుని కోపాన్ని మళ్లించాడు ఎవరైనా అవతల ఎవరైనా కూడా పట్టించుకోలేదన్నట్టు కాబట్టి మనం కూడా అట్లా ఉండాలా ఆ రీతిగానే మనం ముందుకు పోవాలి అట్లుంటేనే ప్రభు ఆయన పరిచయలో వాడుకుంటాడు మౌనంగా ఉండేవారైతే మనల్ని ప్రభు వాడుకోడు మోనంగా ఉండే వాళ్ళైతే ప్రభుకి ఇష్టం ఉండదు ధైర్యంగా ఉండాలా ప్రభు వాక్యాన్ని చెప్పాలా సమయమందు మందు అసమయం మందు ప్రయాసపడాల హెచ్చరించాలా గద్దించాలా బుద్ధి చెప్పాల ఆదరించాలా అన్నీ చేయాల ప్రభు మనం ఏమీ లేదు ఒకటే ఆలోచన మనం ఏదైనా ఒక సందర్భంలో మనం ఉంటే ఒకటే మనం ఆలోచించాలి ఈ సందర్భంలో ప్రభు ఉంటే ఏం చేస్తాడు అది ఏదైనా కావచ్చు ఈ పరిస్థితిలో ప్రభు ఉంటే ఇక్కడ యేసు ప్రభు నిలబడితే ఆయన ఏం చేస్తాడు అదొక్కటి ఆలోచిస్తే చాలు మనం అన్ని ప్రభువుకు తగినట్లుగానే చేయగలం ఏ విషయమైనా కానీ ఏదైనా కావచ్చు అది మన జీవితంలో పెట్టే ఉద్యోగం కావచ్చు లేకపోతే మనం చేసే పరిచర్యలో కావచ్చు మనం సేవకు చోట కావచ్చు మనుషుల్ని బట్టి కావచ్చు విధానాలని బట్టి కావచ్చు అది ఏదైనా ఏ సందర్భంలోనైనా ఈ పరిస్థితిలో ప్రభు ఉంటే ఏం చేస్తాడు అది మనం గ్రహించగలిగితే అరీతిగా మనం ఉండగలిగితే ప్రభు సంతోషపడతాడు ప్రభు మనతో నిబంధన చేసుకుంటాడు ప్రభు మనల్ని వాడుకుంటాడు మనల్నే కాదు మన కుటుంబానికి కూడా దాన్ని దేవుడు కొనసాగిస్తాడు మనల్ని బట్టి మన కుటుంబం కూడా దేవునిలో వర్ధెలుతూ ఉంటుంది దేవునితో సమాధానంగా ఉంటుంది అలా కాకుండా మనకి ఎందుకులే అనుకుంటే మనం ఎప్పటికీ కూడా ప్రభుకి ఇష్టమైన వారం కామ్ ఆ గుణగణం వినేహాసులు మనకు కనిపించడం కనిపించదు కూడా పౌలలో కూడా గుణగణం మనకు కనిపించట్లేదు ఆయన సహించలేదు ఆయన బుద్ధి ఆయన చెప్పలేదు కలతీలికి రాసిన పత్రికలో మీరు ఇంత త్వరగా తిరిగిపోటో చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందన్నాడు ఆయన పత్రికల్లో మీరు భ్రష్టులు మీరు మీరు భ్రష్టులో కాకపోతే పదాలు వాడి మీరు ఒక్కడంటే ఒక్కడు సిగ్గు రావాలని చెప్తున్నానని అన్నాడు ఎన్నో కఠినమైన పదాలని వాడి ఆయన పత్రికలు ఎందుకు అంటే చెప్పాడు కదా మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును లోపల ప్రేమించుట బహిరంగముగా గద్దించుట మేలు పగవాడు లెక్కలిని ముద్దులు పెట్టును అని చెప్పి చెప్పాడు కదా ఈ మాటలను బట్టే స్వామితల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది అధ్యాయం వచనంలో ఒక మాట అయబడింది ఏంటంటే నాలుకతో ఇచ్చకములాడు వానికంటే కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును ఎవరంట నాలుకతో ఇచ్చకములాడు వాని అంటే మాటలతో ఇచ్చకములు అంటే సరదా కాన్వర్ అన్నట్టు ఫ్రెండ్లీ కాన్వర్ అన్నట్టు ఫ్రెండ్లీగా ఉండడం వాని కూడా నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును అంటే గద్దించేవాడు ఏమవుతాడంట తుదకు ఎక్కువ దయ పొందుతాడు అని చెప్పి చెప్తున్నాడు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ పోయే కాదు ఎవరు నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందు విధానాలు చూపించేవాడు దాన్ని ఎత్తి చూపించి బలహీనతను ఎత్తి చూపించేవాడు సరి చేసుకోమని చెప్పేవాడు ఎక్కువ దయ పొందుతాడు అని చెప్పాడు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలా మనం ప్రభు నుంచి ఏం పొందుకోవాలా ఎక్కువ దయ పొందుకోవాలన్నా మనం తీర్మానించుకోవాలి మనం ప్రేమించే వాళ్ళంగా ఉన్నామా గద్దించేవాడు మేలు బహిరంగంగా గద్దించే వాళ్ళంగా ఎలా ఉండాలని నిశ్చయపడుతున్నాం మేలు కోరి గాయాలు చేస్తున్నా గాయమైనా పర్వాలేదు కానీ మేలు వాళ్ళంగా ఉంటున్నామా లేదు ముద్దులు పెడుతూ ను పదవాని వల్లే ఉంటున్నాం ఏ రీతిగా ఉండడానికి ఇష్టపడుతున్నాం మనం తీర్మానించు అక్కడైతే ఆ వ్యక్తి వినహాసు అందరూ చూస్తున్నా కానీ కోపంతో వెళ్ళట్లనే చంపేసింది తర్వాత ఏమన్నా ఇద్దేమో ఎవరన్నా అని భయపడలేదు ఈయన సింగ ప్రధాని కుమారుడు వాళ్ళ గోత్రం అంతా వస్తారేమో తను కూడా ఒక గోత్రానికి ప్రధాని ఆ ఆ స్త్రీ ఎవరో ఏమో మళ్ళీ నేను చంపితే వాళ్ళందరూ నా అని భయపడలేదు మోసే ఉన్నాడు మోసే పర్మిషన్ తీసుకుందాము అని అనుకోలేదు సర్వ సమాజం ముందు వాళ్ళందరి ముందు నేను కఠిన అయిపోతానేమో క్రోరుని అయిపోతానేమో అని అనుకోలేదు ఇది దేవునికి ఇష్టం కార్యం ఓర్వలేని కార్యం వేలిండి చేసి ప్రభువుకి అప్పగించలేదు తమ్ముగుండుంటే ఇంకా ఎక్కువ మంచి చనిపోయేవాడు ఇంకా దేవుని కోపము ఎక్కువ అయ్యేది ఆ రీతిగా యాక్ట్ అయ్యి దేవుని కోపాన్ని మళ్ళించి కాబట్టి దేవుడికి కోరుకునేది అదే అట్లీస్ట్ గద్దించే వాళ్ళు కొంతమంది అన్నా ఉన్నారు నా దాకా రానివ్వడం లేదు అని చెప్పి దేవునికి ఒక ఒక సంతోషం అన్నమాట ఎవరు బుద్ధి చెప్పలేకపోతే ఏం చేస్తాడు దేవుడు కాబట్టి మనం ఏ రీతి ఉండడానికి ఇష్టపడుతున్నా మనమే తీర్మానించుకో దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన తండ్రి ప్రేమాక కలిగిన దేవ కృపగ కలిగిన మా ప్రవ్వు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఇక నేను ఇంతవరకు ప్రభ వినేహాసును నా తండ్రి నేను గురించి మీకు మాతో మాట్లాడుతూ వచ్చారు ఇస్రాయల్ ప్రజల తండ్రి మోయాబు స్త్రీలతో విభిచారం చేస్తూ తండ్రి నాయన వారి దేవతలకు పూజిస్తూ నా తండ్రి హేయమైన కార్యములు ప్రభ జరిగిస్తూ ఉన్నప్పుడు తండ్రి నేను మీ కోపాన్ని వారి మీద రగులుకున్నప్పుడు తండ్రి ఒకే ఒకే వ్యక్తి ఆ కోపాన్ని మళ్లించండి ప్రభావ తనతో మీరు నిత్య యాజిక నిబంధన గణిస్త అతని కుటుంబానికి మీరు చేసుకున్నాడు విషయాలను మేము నేర్చుకుంటూ వస్తున్నాం తను సహించలేకపోయాడు ప్రభావ మీరు ఓరవలేని దానిని తాను ఊరవలేకపోయాండు మీరు సహించలేని దానిని తాను సహించలేకపోయిండు సత్ఫలితంగా ప్రభావ తను మీ యొక్క ఉగ్రతను ఇంకా అనేక అక్కడ ఉన్నాను ప్రభు తాన్ని మీరు తనని నశింప చేయలేదు ఒక్క వ్యక్తన్నా గద్దానికి ఉన్నాడు అని కాబట్టి ప్రభావ మేము కూడా తండ్రి నేను మీ వాక్యానుసారంగా మేము ఉండాలా మీకు తగినట్లుగా మేము ఉండాలా అతను మీకు ఏమైనవి మేము కూడా హేమిగా ఎంచుకోవాలి అనేకమైన గుణగణాలు తెలియజేస్తూ వచ్చారు ప్రభ అటన్నింటినీ కూడా మేము నా తండ్రి నేనా హేముగా చూడాల వీటిని కూడా ప్రభ మేము మీకు హేమైందేది మా జీవితంలో ఉండకూడదు అది గర్విష్టి హృదయం కావచ్చు అబద్ధమాడే నాలుకలు కావచ్చు ప్రభావ దొంగ త్రాసులు కావచ్చు మాట తప్పేది కావచ్చు ఇవన్నీ కూడా మీకు హేములు చెప్తూ వచ్చారు భక్తిహీనుల ప్రార్థన చెప్పారు ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు తొలగించుకునేవారు అని చెప్పారు అతను ఇవేవి కూడా మా జీవితంలో ఉండకూడదు ఈ వాక్యాన్ని మేము శ్రద్ధగా వినాలి ప్రభు ఈ వాక్యానికి మీకు తగినట్లుగా మేము ఉండాలి మీకు హేయమైన కార్యములు ఏవి మా జీవితంలో ఉండకూడదు అండి ఆయన ఒకవేళ మా జీవితంలో ఏమన్నా మేము కలిగి ఉంటే ప్రభావ వాటిని తొలగించండి అయినా ప్రభావ మమ్మల్ని క్షమించండి కనికరించండి మీరు రక్తంతో కడగండి పరిశుద్ధపరచండి మీకు సాక్షులు ఉండడానికి సహాయపడండి మేము ఏ రీతిగా మీరు ఇష్టపడతారో ప్రభావ ఆ రీతిగానే మేము జీవించటకు సహాయం చేయండి ప్రభావ మనుషుల్లో ఘనంగా ఎంచకుండా ప్రభా మీకు ఘనముగా ఉండే ప్రతి కార్యాన్ని మేము చేయడం అటువంటి రీతి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం మీకు మహిమకరమైన జీవితాన్ని పరిచర్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం సహాయపడండి మమ్మల్ని బలపరచండి మీ ఆత్మతో నింపండి ప్రభావ మీరు ఏ రీతిగా ఉంటే నాయన మీరు సందర్భంలో ఏ రీతిగా ఉంటే మీరు ఏ రీతిగా స్పందిస్తారో మేము కూడా తండ్రి మీ వల్లే స్పందించడానికి సహాయం చేయమని ప్రభావ ప్రతి విషయం నందు మీకు తగినట్లుగా చేయడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ దాన్ని మిరే కనికరించండి మిమ్మల్ని అరైతిక ప్రభావం సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఇతబండి మాటల ప్రభావ మీరు నీరు కట్టి ఫలింప చేయండి నా తండ్రి ప్రభావ ఒట్టిగా ఉండకుండా తండ్రి నా ప్రభావ వాక్యానికి తగినట్లుగా మేము ఉండాలా ప్రభు చెప్పిన నా జీవితంలో ఎన్నో లోపాలు ఉన్నావన్నీ కూడా మేము సరి ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో లోపాలు కూడా మేము సరి ప్రభు సరి మీ సన్నిధుల ప్రభావ నిరపరాధులు గాను నిర్దోషాలు గాను నిష్కలంకలు ప్రభు మేము నిలబడాలి ప్రభావ మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కనికరించమని ప్రార్థిస్తున్నాం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తన ప్రభు కనకరించండి కృప చూపించండి తండ్రి దేవన ప్రభు ఈ సందర్భం ఈ సమయంలో ప్రియులను బట్టి మీ పాదాల చింత మొరపెడుతుండగా మీరే జ్ఞాపకం చేసుకోనండి దేవి శిష్టను బట్టి మీ పాదాల చింత మొరపెడుతున్న ప్రభు తండ్రి తన సర్జరీ జరగకుండా మీరు సహాయపడండి మీరే స్వస్థపరచండి గొప్ప జరిగించండి ప్రభువ తండ్రిని అద్భుతాలు చేసే దేవుడవు మీరే కార్యం జరిగించండి మీరే ముట్టి తాకి స్వస్థపరచండి మీ సాక్షి నిలబెట్టుకోండి ప్రభు భర్తను తండ్రి ప్రభు ఆల్కాల్స్ పిలిప్స్ నుంచి సంపూర్ణంగా విడిపించండి సంపూర్ణ మారు మనసు రక్షణ ప్రభావ మీరు అనుగ్రహించండి కుటుంబానికి కావాల్సిన అవస్థలన్నీ తీర్చండి రవిచర్ల బ్రదర్ ను బట్టి మీ పాదాల చింత మొర పెడుతున్నాం మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభావ కిడ్నీ లివర్ హార్ట్ ప్రభ మంచిగా ఉండడానికి సహాయం చేయండి ప్రతి భేదమైన నుంచి విడిపించండి కంట ఆపరేషన్ విషయంలో సహాయపడండి తండ్రి సంపూర్ణమైన మారు రక్షణ అనుగ్రహించండి తండ్రి అదే రీతికి రాజేష్ బ్రదర్ క్యాన్సర్ బట్టి ప్రార్థిస్తున్నాం మీరు ముట్టండి తాకండి రక్త ప్రోక్షణ దయచేయండి ప్రతి క్యాన్సర్ కరం నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి ఈనా బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభా పక్షవాతంతో తను బాధపడుతున్న మీరే సహాయపడండి స్వస్థపరచండి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ విషయంలో మీరు సహాయపడండి తండ్రి వాళ్ళ బిడల చదువుల్లో మీరు తోడుగుండండి కుటుంబంలో సమాధానం దయించండి నమ్మకం దండి ప్రభావ కావాల్సిన ప్రతి అవసరత అగ్రతలని మీరు తీర్చండి తండ్రి అదే అనసీమ గారిని బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం సర్జరీ జరగాల్సింది ప్రభా మీరే కార్యం జరిగించండి ఆటంకాలు తొలగించండి నా ప్రభా మీకు తండ్రి సర్జరీ జరగడానికి సహాయపడండి దాసులను మీ సాక్షి మీ మహిమకరంగా నిలబెట్టుకోండి సాధిస్తుంది సంపూర్ణ ఆరోగ్యం దయచే మన ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభావ సరిత సిస్టర్ ను బట్టి మీ పాదాల చెంత మొరపెడుతున్నాం ప్రభావ సిస్టర్ జ్ఞాపకం చేసుకోనండి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడిపించండి సంపూర్ణంగా ప్రభావ స్వస్థపరచండి మీ సాక్షి నిలబెట్టుకొని ప్రభావ కుటుంబంలో సమాధానం నెమ్మది దండి కుటుంబం అంతటిని ప్రభావ మీ రక్షణలో నడిపించండి కావాల్సిన ప్రతి అవసర మీ మహిమషిల నుంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవాల అక్కి బట్టి మీ పాదాల చెంత మొరపెడుతున్నాం తండ్రి నాయన ఆ మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి అది పెరగడానికి వీల్లేదు ప్రభా ఈ క్రీస్తు నామంలో మీరే కార్యం జరిగించండి ప్రభా వీడను ప్రభా దీర్ఘాయులైనా తృప్తిపరచి వీడుకు కావాల్సిన జ్ఞానం దగ్గరించండి తన భవిష్యత్తు దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి తను మీ యొక్క ఎందు వైభక్తులు కలిగి జీవించడానికి సహాయించండి ప్రభావ తను రక్షణ రావడానికి హార్మోన్స్ పొందడని సహాయండి కుటుంబం రక్షణ పొందడని మీరే సహాయించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకోండి శివదాస్ బ్రదర్ బ్లడ్ క్యాన్సర్ ని బట్టి మీ పాదాలు చింత మొరపెడుతున్నాం తండ్రి బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోనండి క్యాన్సర్ నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి కుటుంబాన్ని ఆదరించండి నా ప్రభా అందరూ కూడా తండ్రి లక్షణంలోకి రావడానికి మీరే సహాయపడండి ఢిల్లీ బ్రదర్ ని బట్టి మీ పాదాలు మొర తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభావ మంచి జాబ్ దొరకడానికి మీరే సహాయం చేయండి మీ సేవలో బహు బలంగా వాడుకోండి ప్రభా తండ్రి ఆటంకాలు తొలగించండి అన్ని విషయాల్లో ప్రభావ మీరు విజయతనుసారంగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా నా కుటుంబాన్ని మీరే తోడైండి మనని ప్రార్థిస్తున్నాం బిడ్డలని కుటుంబం దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హామీగా పాపను బట్టి మీకు పాతాలు చెంత మొరు పెడుతున్నాం మీరే జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభావ హై షుగర్ నుంచి నైనా విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి నా తండ్రి ప్రతి బలహీనత నుంచి విడిపించండి హై ఫీవర్ ప్రభావ కారణమైన ప్రతి అనారోగ్యాన్ని సూకరిస్తున్న అమ్మంలో ప్రభావ మీరు తొలగించండి మీదకు దీర్ఘాయు దయచేయండి ప్రభావ అన్ని విషయాల్లో ఫలించటకు సహాయించండి సంపూర్ణమైన హార్మోన్స్ రక్షణలోని తను రావడానికి సహాయపడండి కుటుంబంతో కూడా హార్మోన్స్ రక్షణ పొందడం మీరు గ్రపు చూపించండి తిమూర్తి బ్రదర్ ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకోనండి సర్జరీ విషయంలో సహాయపడ్డారు కాలు ఆల్మోస్ట్ అన్న ప్రభావ కోలికొంతండి ఆయన కాళ్ళ మీద నా ప్రభావ కొన్ని ప్రాంతాల్లో నా తన స్కిన్ రావాల్సి ఉండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి అంబున్న ముట్టి తాకి స్వస్థపరచండి కాళ్ళంతా స్కిన్ రావాల ప్రభావ తండ్రి తిరిగి నీ పరిచయలో నమ్మని మయంకరంగా వాడబడాలనే సహాయపడండి కావాల్సిన ప్రతి అవసరం తక్కువ తీర్చుకుని ప్రార్థిస్తున్నాం నాగేశ్వర బట్టి ప్రార్థిస్తున్నాం తన లంగ్స్ ని ముట్టండి తాకండి స్వస్థపరచండి కిడ్నీని ముట్టండి తాకండి స్వస్థపరచండి నా ప్రభావ సంపూర్ణ సత్యంలో నడిపించండి కావాల్సిన వస్తువులు తీర్చండి కుటుంబంతో రక్షణకి రావడానికి మీరు సహాయపడమని నితిన్ బ్రదర్ను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి తన కాళ్ళను సంపూర్ణంగా నా తండ్రి చేయండి ఫ్రాక్చర్ నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి నా ప్రభావ తండ్రి కుటుంబం కూడా తండ్రి రక్షణకి రావడానికి సహాయం చేయండి బ్రదర్ సంపూర్ణంగా మారుమనిసుకొని రక్షణ పోయిందని సహాయం చేయండి తన జీవితం తన భవిష్యత్తును మీరు దీవించండి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం జర్మీయ బ్రదర్ బట్టి మీ పాదాలు చెంత మూడపెడుతున్నాం ప్రభావ తనను మీరు జ్ఞాపకం చేసుకోనండి ముట్టండి తాకండి తనకున్న ప్రతి అనారోగ్యం నుంచి యేసు క్రీస్తు నామన్న స్వస్థత అనుగ్రహించండి కావాల్సిన ఆదరణ దండి తనకున్న ప్రతి హృదయ చింత విచారాలని తొలగించండి ప్రభు తండ్రి నాన్న ప్రభు మీ సాక్షుగా తను నిలబడాలా మీ నామానికి భయంకరంగా నిలబడాలా ప్రభు మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నైనా మీ సాక్షిగా మీ నామానికి మయంకరంగా అనేక ప్రాంతాల్లో నిలబెట్టి ప్రభు మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం కావాల్సిన ప్రతి అవసరతల కర్తల ప్రభావ మీకు తీర్చండి ఆయన మీకు మహిమని తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం మీ ఆయన కేబిపిఎంగా ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ను మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం వారి కుటుంబంలో మీ సమాధానం దయచండి నెమ్మది దయించండి వారు చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ వారి మీ నామానికి మహిమకరంగా మీ సేవలో వాడబడినట్లు ప్రభు చూపించండి ఆటంకాలభ్యంతరాన్ని తొలగించండి ప్రభా మీ సాక్షిలో మీ నామాన్ని మేము కరంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంది ఇంతవరకు ప్రభా మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మన నడిపిస్తూ వచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం ప్రభావ తన మీరే తోడుగుండమని గన ప్రభా మీకు మహిమకరంగా మేమంతా జీవించడానికి సహాయం చేయమని ప్రభావిత సమయాన్ని మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతి మహిమ ఘనత ప్రభావం తండ్రి మీకే అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రజలు అడక్క మన ప్రభు మన ప్రభు ఏసు కృప కనికరం ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించిన కాక ఆమె ప్రజలు అడక్క అందరికీ ప్రజలు